సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడా నీకు వందాలేసాయ్యా అబ్రహాం నిసాఫ్ యాకూబ్ ల గొప్ప దేవ సంపూర్ణ జీవం గల తండ్రి నీకు వన్నాాలిస్తాయా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీవులుగా నిలబెట్టుకున్నానైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగరించిన తల్లి మంచి ఆరోగ్యం మాకు అనుగరించు మంచి శక్తిని బలాన్ని అనుగణించిన ప్రభావ మీ జీవం మనం అనుగరించిన తీసిన తండ్రి నీకు వందాలిస్తాయా నీకే స్థురు శ్రోతలు అర్పించుకున్నదైనా ఇక నూతన దినం మాకు అనుగరించండి నీకు అన్నాళ్ళ ప్రభా మీకు నూతమైన కురుపక్షత్రంలో బలపరచండి నూతన అభిషేకంతో నింపని ప్రభా దేవన ప్రభా ఈ కాలదంతట్లో మీరు మహింపొందండి మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించండి ప్రభావ దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని చజ్జలుగా పెట్టుకున్న నీకు అన్నా ప్రభావ మీ సన్నిధిలో ప్రభావాన్ని ఆనందించే భాగ్యాన్ని మీరు మాకు అనుగరించండి నీకే స్తులు స్తోతలు అర్పించుకున్న గొప్ప దేవానికి వన్సయ్య సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహా ఈశ్వర్యం ఇక నీకే కలుగునిగా కాద ప్రభా నా దేవా ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం ధ్యానించక మేమందరం మీ సన్నిధి వచ్చినాం ప్రభావం మాట్లాడండి మీకు పశుదాత్మ నడిపించండి ప్రభావ నైనా వాక్యండి సత్యమే గ్రహించలాగ ఓ దేవా మా ఆత్మే మీరు మాతో మాట్లాడమని ఈ ఆడ అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నడిపించి దాన్ని ఇక్కడ నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ఈ నామానికి మేము తెచ్చుకోమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామం నీ ప్రేమి నేనుగా కామరి దేనిని నీ ప్రేమింపా నీయకు నీ కృపలో నీ దయలో నీ కృపలో నీ దయలో నీ మహిమా సన్నిధిలో నన్ను నీలుకుమోయసు నినుగాక మరిదేని నీ నీ ప్రేమింపనీయకు నా తలంపులకు అందనిది నిసి ప్రేమా నియరచేతిలో జీవితం చెక్కించుకొ వివరింపతరమా నీ కార్యముల్ ఇహ నా నాధారం నీ వైయుండగా నాయసువా నాయసువానుగా కామరి దేని నీ ప్రేమింపనీయకు రంగుల వలయాల ఆకర్షణలు మురిపించే మెరుపులలో శా నిరాశల కోటలలో నడివీధు ఈ లోకంలో చుక్కని నీవే నాదరి నీవే నాగమ్యము నీరాజ్యమే నీరాజ్యమే నాయసు నాయసు Oh, Nino Gaka, Mary Danny, me, me, me, me, me. Yeah. Cool. Thank you. Praise the Lord. Thank you sister. I want to pray just funny. Welcome. పరిశుద్ధ ప్రేమగల దేవ చేయముల తండ్రి నీకు వందనాలు తండ్రి సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మీకు వేలాది వందనాల ప్రభావ సమస్త మహిమ ఘనత ప్రాభావం యుగములు మీకే చెల్లిస్తున్నాను తండ్రి నేనే మాజానకల సమయంలో ప్రభా నే మీ స్వరం వింటకు తండ్రి మీరు ఇచ్చిన మీకు వేలాది వందనాల ప్రభావ నా తండ్రి మీరే మీ స్వరాన్ని వినిపింపజేయండి ప్రభావ తండ్రి మా కొట్టివేయండి ప్రభా మీ జీవమైన వాక్యం ప్రభావం ఏం వినాలా తండ్రి విని పాటించే వారా ఇంటికి సహాయం దయచేయండి ప్రభావం మీ యొక్క కనికరం తండ్రి మా పట్ల చూపించండి ప్రాభ అదే రీతి ప్రాభం అయినా మీకు సమర్పించుకుంటున్నాను ప్రాభ మీరే ద్వారా మాట్లాడమని మీ యొక్క ఆత్మ సహాయం దయచేయమని ఏసు పరిశుద్ధ నమ్మం ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి అమ్మే ప్రైజ్ ఈరోజు మనం విషయాన్ని అంటే ఒక చిన్న విషయమే కాదు మాట్లాడుకుంటూ పోతే దీంట్లో చాలా వస్తాయి అనమాట ఏంటంటే ప్రకటన గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ప్రకటనా గ్రంథము రెండో అధ్యాయం ఇరవై ఐదో ఇక్కడ చూస్తే మనకి మన ప్రభు త్వేతైర సంఘాల్లో సంఘానికి రాస్తున్నాడు అనమాట అందులో ఆయన ఈ లేఖ రాసేటప్పుడు ఒక లాస్ట్ లో ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడంటే నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడు అని అంటే ఆయన వచ్చు ఆయన అని ఫస్ట్ ఆల్రెడీ వచ్చిండు ఆయన ఏదైతే చిత్తం నెరవేర్చాలో ఆ చిత్తం నెరవేర్చాడు ఆయన పరంలోకి వెళ్ళిపోయి మనం చెప్పాడు నేను మళ్ళీ వస్తానని రెండవ రాక్కడంటాం కదా ఆయన మళ్ళీ వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని తుయతైర సంఘానికి రాస్తున్నాడు అనమాట మన ప్రభు అంటే వాళ్ళు ఏం కలిగి ఉన్నారు ఏం పట్టు వాళ్ళు అనేది మనము ఎక్కడ చూస్తామంటే పంతొమ్మిదో వచనంలో చూస్తాం ఏమని చూస్తామంటే అదే అధ్యాయంలోనే పంతొమ్మిదో వచనము నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల నీ కడపట్టి క్రియలు మరి నేను ఎరుగుదును చూడండి వాళ్ళు కలిగి ఉన్న ఏంటి అంటే నీ క్రియలను వాళ్ళ క్రియలు కలిగున్నారు ప్రేమను కలిగి ఉన్నారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు పరిచర్యను కలిగున్నారు సహనము కలిగి ఉన్నారు కదా ఇవన్నీ వాళ్ళు కలిగున్నారు సో ప్రభు ఏం చేస్తున్నా అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ మంచి కాంప్లిమెంట్ ఏమి ఇస్తున్నాడంటే నీ నువ్వు స్టార్ట్ అయినప్పుడు ఉండే స్థితి కన్నా ఈ రోజు నువ్వు ఇంకా గొప్ప స్థితిలో ఉన్నావని చెప్తున్నాడంటే నీకు మొదటి క్రియలు అంటే నువ్వు లాస్ట్ లో చేసే క్రియలు గొప్పగా ఉన్నాయని చెప్పేసి ఆ సంఘానికి ఆయన ఒక కాంప్లిమెంట్ ఇస్తూ ఉన్నాడు అదే రీతిగా ఇదే వాక్యాన్ని మన జీవితంలో మనకు ఇప్పుడు ప్రభు నీ దగ్గరికి వచ్చేసి నీవు కలిగి ఉన్న గట్టిగా పట్టు నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకో అంటే మన హృదయం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి ఒకసారి ఎందుకంటే ఈ రోజు మనం ఏం కలుగున్నాం ఈ అట్ ది స్పాట్ ఇదే స్పాట్ లో ఉన్నాం మనం ఈ టైం ఈ సమయానికి ఈ క్షణానికి మనము ఏం కలుగున్నాం అనేది ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళకి లేఖ రాసేటప్పటికీ వాళ్ళవన్నీ కలుగున్నారు విశ్వాసము వాళ్ళు మంచి క్రియ కలిగి ఉన్నారు విశ్వాసం కలిగి ఉన్నారు ప్రేమ కలిగున్నారు పరిచయ కలిగున్నారు సహనం కలిగి ఉన్నారు ఇదే మాట ప్రభు మనతో ఈరోజు అనగలడా నేను వచ్చే వరకు నీకు క్రియలు నువ్వు నువ్వేవైతే కలిగి ఉన్నావో అవి నువ్వు పట్టుకొని ఉండువు అని చెప్పేసి దేవుడు అనగలడా కంపల్సరిగా అనలేడు ఎందుకంటే వాళ్ళు కలిగి ఉన్నాయి పట్టుకోమంటున్నాడు ముందు మనం అసలు కలిగి ఉన్నామో లేదో కూడా మనం పరీక్షించుకోవాలా వాళ్ళు అవన్నీ కలిగి ఉన్నారు కానీ మనం ప్రభువులకు వచ్చినప్పుడు మనం ఏం కలిగి ఉండాలా మనం ఏముంటాం ఈ రోజు మనం పరిస్థితి చూస్తే మనం ఏం కలిగినం ఒకసారి ఒకసారి వెనక్కి తీసుకుంటే ఏం కలుగు మనం మాములుగా ఈ లోకరీతి ఇప్పటికి ఇప్పుడు మనం కలిగి ఉన్న ఏంటి అంటే మన దగ్గర బైక్ ఉండొచ్చు ఒక ఇల్లు ఉండొచ్చు ఏదో ప్రాపర్టీ ఉండొచ్చు ఏదో సంథింగ్ సంథింగ్ థింగ్స్ ఉండొచ్చు కానీ ప్రభు ఇష్టపడే ప్రభు ఈ మాట అంటే ఆయన తర్వాత ఏం చెప్తున్నంటే చూడండి నేను ఇరవై ఆరు వాళ్ళకి ఏం చెప్తున్నంటే నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించచ్చు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అన్నాడు అధికారము వాళ్ళ క్రియలవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకు అధికారం ఇవ్వబడింది కానీ ఈరోజు నీకు నాకు ఆ అధికారం దేవుడు ఇవ్వగలడం మనం కలిగి ఉన్న వాటిని చూసి వాళ్ళు కలిగి ఉన్నారు అసలు మనం కలిగి ఉన్నామా మనం ఏం పట్టుకున్నది సంగతి పక్కన పెడితే అసలు మనం కలిగి ఉన్నామా లేదా కూడా మనకు తెలియదు అసలు ఏం కలిగి ఉండాలా మనం వచ్చినప్పుడు మన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం కలిగి జీవించాలా అవి ఎట్లా జాగ్రత్త ముందు కలిగి ఉన్నామో లేదో తెలిస్తే తర్వాత వాటిని జాగ్రత్త పట్టుకోవాలా లేదో తెలుస్తుంది అసలు మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకు కలిగేది ఏంది అనేది మనం ఈరోజు ధ్యానించుకుందాం మనం బేసిక్ వైజ్ గా అంటే మనం స్టార్టింగ్ నుంచి వస్తే మనకి ప్రభులోకి వచ్చినప్పుడు మనకి కొన్ని కొన్ని కలుగుతూ ఉంటాయి ఏమేం కలుగుతాయి అంటే నేను సీరియస్ వైజే చెప్తాను మనం ఫస్ట్ మనకి కలిగేది ఏంటంటే ప్రభు దగ్గరికి రావాలి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినావనే దానికి సంకేతం నువ్వు ఏం కలిగి ఉంటావు ఫస్ట్ ఫస్ట్ గా మనకి జరిగేది మన జీవితంలో మనం మనం ఫస్ట్ మనం ప్రభు నుంచి కలిగేది ఏంటంటే మారు మనసు కదా మనం ఫస్ట్ ఫస్ట్ మనకి కలిగేది మారు మనసు మారు మనసు పొందుకున్న మనము అంటే మనం మారు మనసు పొందుకోవడం అంటే ఏంటి ఇంతకు ముందు మనం మన మనసు ఎప్పుడైనా ఒకటే కానీ అది మారుతుంది మనసు ఒకటే కానీ దాని క్యారెక్టరైజేషన్ దాని గుణగణాలు మారిపోతున్నాయి ఇంతకుముందు మనం ప్రభువుని ఎరగనప్పుడు మనం ఏ రీతిగా ఉన్నాము ఈ లోకాన్ని సారం జీవిస్తూ ఉన్నాము ఇష్టం వచ్చినట్టు తిరిగినాము ఇష్టం వచ్చినట్టు ఏమేవో పనులు చేసినాము ఇష్టం వచ్చినట్టు బ్రతికినాం పాపిష్టి కార్యాలకు అడ్డమైన వాటికి చెడు వేసిన చెడు చెడు పనులకి లోక ఆశలకి ధనం కొరకు ప్రయాసపడినాం ఇవి ఇంతకుముందు అంటే ప్రభువు మనకు తెలియదు అప్పుడు ఇవ కోసం పరిగెత్తినప్పుడు మనకి మనసు అప్పుడు ఏటి మీద ఉందంటే ఈ లోక సంబంధమైన వాటి మీదే ఉంది ఈ లోకమైన సంబంధం ఈ లోక పాపం మీదే మన మనస్సంతా ఉంది నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందినవో ఎప్పుడైతే ప్రభువుల్లోకి వచ్చి నేను అయ్యో ఇప్పుడు నా మారు మనసు అంటే నీ మనసును మార్చుకోవడమే కదా మా అదే దాని మీనింగే అది మా మనసు మార్చుకోవడం అంటే అప్పటి వరకు నువ్వు వేటి మీద మనసు పెట్టినవో వాటన్నిటిని నువ్వు మార్చేసుకుంటున్నావు అనమాట ఇప్పుడు అంటే నువ్వు పాత ఏదైతే చేసావో పాత పాపాలు ఏవైతే చేసావో నువ్వు పాతగా దేవుళ్ళకి రాకముందు ఏ పనులు అయితే పాపిష్టి కార్యాలయ కాని ఏదైనా కానీ లోకానుసారమైన దేవునికి వాక్యానికి వ్యతిరేకమైన పనులు ఏ ఉన్నాయో అవి ఇంతకుముందు నువ్వు చేసావయో అవి నువ్వు మనసు మార్చుకున్నప్పుడు అవన్నీ వాటి మీద నీ ధ్యాస అంతా వెళ్ళిపోవాలి నీ మనసు వాటి అన్నింటి నుంచి వెళ్ళిపోవాలి వాటన్నింటి నుంచి వెళ్ళిపోయి ప్రభు కలి ప్రభు ఇచ్చే వాటి మీదకి రావాలి కదా మారు పొందుకోవడం అంటే అయ్యో నేను ఇన్ని తప్పు చేశాను నీ పాపం చేశాను నేను ఏవేవో త పనులు చేశాను కానీ ఇవన్నీ బైబుల్ దేవుని చిత్తం కాదు దేవుని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఇవి కావు దేవుని వాక్యానికి ఇవన్నీ కరెక్ట్ కావు మనం అసలు ఈ లోకానికి సంబంధించిన కాదు సో వీటి మీద మనం ఆశ పెట్టుకోకూడదు అని మనం మారు మనసు పొందుకుంటామో అప్పుడైతే మనసు అనేది మారిపోతుంది కదా మారిపోయి మనం ప్రభు సంబంధించిన వాటి మీద ఎక్కువ దేశ పెడతా ఉంటాం దా దేశ పెడతాం అప్పుడేం ప్రార్థన చేయడం నేర్చుకుంటాము బైబుల్ వాక్యాలు నేర్చుకుంటాము ఒక్కొక్క ఆజ్ఞాన్ని పాటించడం నేర్చుకుంటాము ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ నేర్చుకొని మనం ఇంతకుముందు మన మనసు వీటి మీద అయితే ఉందో వాటన్నింటినీ విడిచిపెట్టి మన మనసు మార్చుకొని వేరే వాటి మీద ఫోకస్ పెడతాం దేవుని చిత్తమైన వాటి మీద ఫోకస్ పెడతాం దేవునికి ఇష్టమైన వాటి మీద మనం ఫోకస్ పెడతాం ఆయన ఆజ్ఞల మీద ఆయన వాక్యం మీద ఫోకస్ పెడతాం కదా ఇది మనం రక్షణ తీసుకొని వచ్చినప్పుడు మారు మనసు పొందుకొని ఇప్పుడు అదే రీతిగా మన మనసు ఉందా మనసు మనం కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి ఎందుకంటే అని వాళ్ళకి చెప్తున్నాడు మీరు కలిగినే గట్టిగా పట్టుకోండి అనేది ఇప్పుడు మనకు ఫస్ట్ ఫస్ట్ దేవుడి కలిగేది ఏంటి అంటే మారు మనసే కదా ఆ మారు మనసు మనకు ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి ఎందుకంటే మనం వేటి నుంచి అయితే వద్దనుకొని వచ్చినాము ప్రభు దగ్గరికి ఏదైతే తప్పు అని మనం తెలుసుకొని అది విడిచిపెట్టి వచ్చినామో ఏదైతే మనకి ఈ లోకానుసారం అయిన వాటి మీద ఇన్నాళ్ళు ప్రయాసపడ్డము ఇంకా వాటి జోలికి మనం వెళ్ళకూడదు అసలు ఆ లో ఆ లైఫ్ స్టైల్ ఆ యొక్క జీవన విధానమే తప్పు అని చెప్పేసి మనం నమ్మి మనం ప్రభు దగ్గరికి వచ్చినాము ఇప్పుడు మళ్ళీ అదే రీతిగా జీవిస్తే అప్పుడు మారు మనసు పొందుకున్నట్టు కదా అదే జీవితం మళ్ళీ పాత ఇప్పుడు మారు మనసు పొందుకున్నావు కొన్నాళ్ళు ఉన్నావు కొన్నాళ్ళు అదే పట్టుకో కొన్నాళ్ళు దాన్ని పట్టుకొని జీవించినాం తర్వాత మళ్ళీ అటే వెళ్ళిపోతే మళ్ళీ పాత లైఫ్ కే వెళ్ళిపోయి నిదానంగా నిదానంగా నిదానంగా మళ్ళీ పాత స్టైల్కే వెళ్ళిపోయి పాత జీవితంలోకే వెళ్ళిపోయి మళ్ళీ లోకంలోకే వెళ్ళిపోయి మళ్ళీ డబ్బు కోసమే డబ్బు ధనం కోసమే వెళ్ళిపోయి ఈ లోకం మీద ఈ లోక పాషల కొరకే వెళ్ళిపోతే అప్పుడు నీలో మారు ఉన్నట్టా పోయినట్ట నువ్వు మళ్ళీ రెండోసారి కూడా మన మారు మనసు మార్చుకున్నావు అంటే మళ్ళీ పాతకి వెళ్ళిపోయినా అట్లా వెళ్ళకూడదు అట్లా వెళ్ళడానికి వీళ్ళేదు ఇప్పుడు అది మనం కలిగి ఉండాల మనం మారు మనసు ఏదైతే మనం పట్టుకొని కలిగి ఉన్నాము ఫస్ట్ ఫస్ట్ మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం కలిగే మారు మనసు అది మనం అట్లనే పట్టుకొని ఉండాల అది కలిగకు అది కలిగి మనం లేకపోతే ఏమైందంటే మళ్ళీ మనం పాత స్టేజ్కే వెళ్ళిపోతాం మళ్ళీ మనం పాత స్టేజ్కి వెళ్ళడానికి కాదు కదా మనం మారు మనసు పొందుకొని వచ్చింది మనం ఎందుకు వచ్చినాం మనం దాని దేవుడిచ్చే బహుమతి ఆయన యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి ఈ రాజ్య ఈ లోకం మనది కాదు ఈ లోకం మన మనకు సంబంధించింది కాదని చెప్పేసి అవన్నీ విడిచిపెట్టి వచ్చిందాం కానీ ఈరోజు మళ్ళీ అదే వెనక్కి వెళ్ళకూడదు కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఏంది నువ్వు మారు మనసు కలిగి లేనట్టుంది దాని మీనింగ్ నీ చేతిలో మారు మనసు లేదు నీ దగ్గర ఆ యొక్క మారు మనసు అనేది నువ్వు కలిగి లేవు అప్పుడు నువ్వు కలిగి లేనప్పుడు అది ఎట్లా పట్టుకోగలుగుతావు ప్రభు ప్రభు వచ్చినప్పుడు మనం పట్టుకోలేం కదా అసలు లేదు మన దగ్గర అది లేనప్పుడు మన దగ్గర లేనట్టే ఇంకా మనం ప్రభు వచ్చినప్పుడు అవి లేకపోతే మనం ఏమైతే అన్ని వలే మనం కూడా ఎవ అన్ని ఏదైతే శిక్షింపబడతారో మనం కూడా అదే రీతే శిక్షింపబడతాం అనమాట కాబట్టి మనం కలిగి ఉండాల్సింది మారు మనసు మనం మనసు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి మనం మారు మనసు పొందినమంటే మీనింగ్ దాని అర్థమే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినమని లోక పాషల మీద మన మనసును చంపేసుకున్నామని దాన్ని మన ప్రభు వాక్యానికి సారం జీవించేటట్టుగా దాన్ని మనం మౌల్డ్ చేసేదాన్ని మార్చుకున్నామని కాబట్టి మారు మనసు మనం ఫస్ట్ ఫస్ట్ మనం కలిగి మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం కలిగేదే మారు మనసు ఆ మారు మనసు మనం మన టైం అయిపోయేంత వరకు కూడా దాన్ని జాగ్రత్త పట్టుకోవాలి అది ఒకసారే మార్చబడుతుంది ఒకసారి ప్రభుదో వస్తుంది మళ్ళీ మారింది అది ఇంకో సైడ్కి వెళ్ళిపోతుందంటే అది ప్రభుది కాదు అంటే నువ్వు వదిలేసుకొని నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి అది మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు అట్లా మనం పోగొట్టుకోవాల్సిన పోగొట్టుకున్నామంటే ప్రభు వచ్చినప్పుడు అది మన దగ్గర లేకపోతే అవి పట్టుకోమని చెప్పినా కదా మరి ఎందుకు విడిచిపెట్టినావు అంటాడు కాబట్టి మనం ఆ రీతిగా ఉండకూడదు ఆ మారు మనసు అనేది మనం జాగ్రత్త పట్టుకొని జీవించాల మనం జీవ జీవిత మళ్ళీ మళ్ళీ మళ్ళీ మారు అనేది పొందడానికి వీల్లేదు ఒకసారి మనకు దేవుడు మనం మారు ఇస్తాడు అదే శాశ్వతకాలం నిలవాలి మనం ఏదైతే నమ్మి వచ్చినామో అదే మనం కలిగి జీవించాలి కాబట్టి మారు మనసు మనం కలిగి కాబట్టి అది మనం విడిచిపెట్టడానికి వీలదు దాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి గట్టిగా పట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనము ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందుకున్నప్పుడు మనం పారు మనసు పొందుకున్నప్పుడు మనం అడిగేది ప్రభుని ఏం అడుగుతాం మనం ఫస్ట్ ఫస్ట్ ప్రభు నేను పాపిని ప్రభు నన్ను క్షమించు ప్రభు నా పాపాలన్నీ క్షమించు ప్రభు మన తండ్రి ఇన్నాళ్ళని తెలియక తప్పు చేసినాను ఈ రోజు నుంచి ప్రభు నేను నీ మార్గంలో నడుస్తాను నా తప్పులన్నీ క్షమించు అందుకే కదా అదే కదా మనం చేసే ఫస్ట్ ఫస్ట్ మన ప్రార్థన అదే కదా నేను పాపిని నన్ను క్షమించు ప్రభు అంటే మనం ఏమడుగుతున్నాం ప్రభుని క్షమాపణ అడుగుతున్నాం మారు మనసు పొందుకొని ఏమడుగుతున్నాం మనం అయ్యో ఇది చేసిన తప్పు అని చెప్పేసి మారు మనసు కలిగిన్నాం కాబట్టి క్షమాపణ అడుగుతున్నాం క్షమాపణ అడుగుతున్నాం ప్రభుని ప్రభుని క్షమాపణ అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు మొదటి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి యోహన్ ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము యోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఆయన చూడండి ఏమంటున్నాడు యోహన్ భక్తుడు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను చూడండి ఈ వాక్యంలో ఏముందంటే మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పేసుకుంటామో ఎప్పుడైతే ప్రభు దగ్గరికి మనం వస్తామో ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకొని తప్పైపోయిందని చెప్పి మనం మారు పొందుకుంటామో ఆ మారు మనసు అప్పుడు మనం ఏమవుతామంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన ఏం చేస్తాడు మనల్ని మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి అంటే నువ్వు ఇంతకు ముందు ఏవైతే తప్పులు చేసినావు ఇంక ఇంతకుముందు ఏవైతే పాపాలు చేసినావు సమస్తము నుంచి నిన్ను విడిపించి ఆయన పవిత్రుడు నిన్ను ఒక పవిత్రమైన వాడిగా చేస్తాడు అనమాట అంటే నువ్వు ఇప్పుడు ఏమవుతున్నావు అంటే మారు పొందుకున్నావు క్షమాపణ పొందుకుంటున్నావు క్షమాపణ పొందుకోవడం ద్వారా నీకేమొస్తుందంటే పవిత్రత వస్తుంది నీ దగ్గరకి సో మనం రెండవదిగా పొందుకునేది ఏంటంటే క్షమాపణ మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే క్షమాపణ కదా ఆయన పాప క్షమాపణ మన దగ్గర ఆయన క్షమిస్తాడు మనల్ని ఎందుకంటే మనం పాపాలు మారు మనసు పాపాలు ఒప్పేసుకున్నాం కాబట్టి ఆయన మన కొరకు వచ్చింది అందుకు కాబట్టి ఆయన పాపాలను క్షమిస్తాడు ఆ క్షమాపణ మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ఎందుకంటే ప్రభు పదే పదే పదే క్షమిస్తాడు నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసి క్షమిస్తాడు అని ఈ లోకంలో బోధిస్తా ఉంటారు చాలా మంది నువ్వు కానీ నేను అనుకోవడం ఆయన అది మనకి కలుగుతుంది ఫస్ట్ స్టార్టింగ్ లో మనకి పాప క్షమాపణ వచ్చేస్తుంది దాన్ని మనం విత్ స్టాండ్ మనం దాన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలంటే మనం ఏం చేయాలంటే అది కూడా మనకు ఉండాలి క్షమాపణ కలిగి ఉంటాం కదా ఆ మనం కలిగి జీవించాలి అది వెళ్ళినప్పుడు మనతో మనం గట్టిగా పట్టుకోవాలి దాని అంటే మనం ఏం చేయాలంటే మత్తైసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినాం మత్తైసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మత్తైస్సు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఇక్కడ చూస్తే మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను పదేనోది మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు చూడండి మనం కలిగి ఉండేది ఏంటంటే క్షమాపణ కదా మారు కలిగి ఉంటాం ఫస్ట్ ఫస్ట్ తర్వాత మనం ప్రభును మారుమనసు పొందుకున్నప్పుడు క్షమాపణ అడుగుతాం ఆయన క్షమిస్తాడు క్షమించబడి మనం ఆ క్షమాపణ ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆ క్షమాపణ మన పాపముల నుంచి మనల్ని విడిపించినాడు కదా ప్రభు మనల్ని పవిత్రులుగా చేశాడు ఆ క్షమాపణ మనం కలిగి ఉండాలన్నా ఆ యొక్క పవిత్రతను మనం కలిగి ఉండాలన్నా మనం ఏం చేయాలంటే అది అది ఇంకా మన నుంచి దూరం అవ్వకుండా మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే మనుషుల అపరాధములు మనం క్షమి మీరు క్షమించిన ఎడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించను ఎప్పుడైతే మనం మనుషుల అపరాధాలను క్షమిస్తామో ఎవరైతే ఇప్పుడు మనము తప్పు చేసే వచ్చాం మనం మనం ఏవేవో తప్పులు చేసి వచ్చాం ప్రభు దగ్గరికి ప్రభు దగ్గరికి మనం తప్పు చేసుకొని వచ్చినప్పుడు ఆయన నుంచి మనం క్షమాపణ కోరుకుంటున్నామా లేదా నేను తెలియక చేశాను ప్రభుత్వ నాకు నా తెలీదు అవన్నీ నా నా పాప క్షమించు నేను ఏవేవో పనులు చేశాను వాక్యం తెలియకుండా కానీ ఈ రోజు ప్రవ్వా ని క్షమాపణ నేను కోరుతున్నానని చెప్పి మనం ఆయన వేడుకుంటాం ఆయన నుంచి మనం క్షమాపణ కోరుకుంటాం అదే కదా క్షమాపణ కోరుకున్నప్పుడు అది క్షమిస్తున్నాడు అంటే నువ్వు క్షమింపబడుతున్నావు ఆయన క్షమిస్తున్నాడు కదా అంటే ఇప్పుడు క్షమించేవాడు లేకపోతే క్షమింపబడడం అసలు ఉండదు మనం టెక్నికల్ గా అర్థం చేసుకుంటే నేను క్షమి నువ్వు క్షమింపబడడం అనేది లేకపోతే క్షమాప క్షమింప క్షమించడం లేకపోతే క్షమింపబడడం అసలు ఉండదు క్షమించేవాడు ఉండాలి కదా నువ్వు తప్పు నీ తప్పులు ఒప్పు నువ్వు అది అంతతోటి ఎండ్ అయిపోవాలంటే క్షమించేవాడు ఉండాలి ఇప్పుడు మన ప్రభు క్షమిస్తున్నాడు మనల్ని అదే రీతిగా నిన్ను కూడా క్షమించమని చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు మనం పతేసారి పతి పతి మనం ఏ రీతికైతే క్షమాపణ కోరుకుంటున్నాము ప్రభు దగ్గర నుంచి అదే రీతిగా కూడా నీ నుంచి ఎంతోమంది క్షమాపణ కోరుకుని ఉండొచ్చు నువ్వు ఇంతకుముందు తెలియక ఎన్నో తప్పులు చేసినావు ఇంతకుముందు ఎన్నో మనం తెలియక చాలా తప్పులు చేస్తుంటాం మనం ఏవేవో చేసి ఉంటాం కానీ మనం ప్రభువు దగ్గరికి వచ్చి మనల్ని ఆయన పాదాలు పట్టుకుని మనల్ని క్షమాపణ అడుగుతున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తున్నాడా లేదా మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడా లేదా నువ్వు క్షమాపణ పొందుకున్న నువ్వు ఆయన మళ్ళీ తిరిగి నువ్వు క్షమించే గుణం లేకపోతే నువ్వు మళ్ళీ క్షమింపబడ్డ వాటికి నువ్వు ఉంటావు నీకు అర్హత ఎక్కడుంది చెప్పు చెప్పండి మనకు అర్హత లేదు కదా అప్పుడు మనం క్షమింపబడుతున్నాము ప్రభు దగ్గర నుంచి ఆ యొక్క ఏదైతే మనం ఆ క్షమింపబడుతున్నావు మన పట్ల ఎవరైతే తప్పు చేస్తున్నారో తెలిసి చేసి ఉండొచ్చు తెలియక చేసి ఉండొచ్చు కానీ నువ్వైతే ఆ గుణగణం కలిగినావు కదా నువ్వైతే క్షమాప క్షమించబడ్డావు క్షమించబడిన నువ్వు నువ్వు క్షమించకపోతే అప్పుడు నీకు నీకు ఏదైతే క్షమాపణ అది వ్యాలిడ్ కాదని ఈ వాక్యం చెప్తుంది మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఏడల మీ పరలోక తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధము క్షమిపకపోయినలా మీ తండ్రి మీ అపరాధాలను క్షమించడు నీకు క్షమించే గుణం మనకి క్షమించే గుణం లేకపోతే ప్రభు కూడా మనల్ని క్షమించడు మనం ఎప్పుడైతే క్షమిస్తామో ఆ ప్రభు కూడా మనల్ని అప్పుడు క్షమించ మనమల్ని క్షమిస్తాడనమాట పొందుకున్న నువ్వే మళ్ళీ తిరిగి దాన్ని అమలు అది వ్యర్థం కదా దాన్ని నువ్వు ఎక్కువసేపు పట్టుకోలేవు దాన్ని ఇప్పుడు వచ్చిన దేవుడు నిన్ను క్షమించాడు అది నువ్వు జీవితాంతం పట్టుకొని ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రభు ప్ర నువ్వు ప్రభు నేను ఏదైతే క్షమించిండో నువ్వు కూడా నీ పట్ల చేసిన ఎవరైతే మనుషులు చేసే అపరాధాలు ఉన్నాయో అవి కూడా నువ్వు క్షమి క్షమించాల క్షమించకపోతే నీకు క్షమాపణ లేదు అనేది ఇక్కడ వాక్యం అనమాట లేదు నా నా నేను అట్లే పెట్టుకుంటా నేను ఎవరిని క్షమించను నా గొడవలు నాయ నా గొడవలు మీకేం తెలుసు నువ్వు చేసిన పాపాలు కూడా ఎవరు తెలుసు మనం చేసిన పాపాలు కూడా ఎవరు తెలుసు మనం ఆయన రాజ్యం మనకి ఇవ్వాలన్నా ఆయన రాజ్యంలో మనం పోవాలన్నా మనం వేసుమటి కార్యాలు చేస్తుంటామో మనం చూడం కదా అంత భయంకరంగా మనం ఎన్నో పాపాలు చేస్తుండొచ్చు చాలా మంది కానీ మనం అడుగుతున్నామా లేదా మనల్ని ఆయన అంగీకరిస్తున్నాడా లేదా ఎందుకు ఆయన రక్తమే గార్చండు కదా మన కొరకు మనల్ని అంగీకరిస్తున్నాడు కదా అదే రీతిగా నువ్వు అంగీకరించమని చెప్తున్నాడు వాళ్ళ క్రియలు అంటే ఆ క్రియల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట ఏ ఏ రీతి అయితే తురేతర సంఘం వాళ్ళు వాళ్ళ క్రియలు కలిగి ఉన్నారో అంటే వాళ్ళ క్రియలను కూడా దేవుడు మెచ్చుకుంటున్నాడు వాళ్ళు చేసే పనులను కూడా దేవుడు మెచ్చుకుంటున్నాడు అక్కడ మెచ్చుకొని అవన్నీ పట్టుకొని ఉండి వచ్చే వరకు నీకు నేను వచ్చి అధికారం ఇచ్చేస్తా అంటున్నాడు దేవుడు కానీ ఈరోజు అదే క్రియలు మనం కలిగి ఉంటేనే ప్రభు మాట మనం అనగలడు లేకపోతే ఆయన వచ్చినప్పుడు నీ చేతులు లేకపోతే అవి నువ్వు నీ దగ్గర లేనే లేవు నువ్వు ఇంక మన దగ్గర లేకపోతే అవి ఎట్లా పట్టుకోగలుగుతాం మనం కాబట్టి మనకు కలిగి ఉన్నది ఏంటంటే మారు మనసు కలిగిన్నాం ఫస్ట్ది అది పట్టుకోవాలి ఎప్పుడు దాన్ని మార్ మళ్ళీ మార్చుకోవడానికి వీల్లేదు సెకండ్ది మనం ప్రభు నుంచి క్షమాపణ పొందుకుంటున్నాం అది కూడా మనం కలిగి ఉన్నాం దాన్ని మనం అట్లానే పట్టుకోవాలి జాగ్రత్తగా అంటే మనం పక్కన కూడా క్షమించాల మనల్ని పక్కన ఎప్పుడైతే క్షమిస్తామో ఎప్పుడైతే మన పట్ల తప్పు చేసిన వాళ్ళ మనం క్షమిస్తామో అది శాశ్వతకాలం మనం పట్టుకుంటున్నట్టే ఇంకా దాని మీనింగ్ అట్లా పట్టుకో అట్లా క్షమించకపోతే ఏమవుతుంది అట్లా అట్లా పట్టుకోకపోతే నేను ఇప్పుడు నాకు నా బాధలు మీకు తెలియదు నా కోపాలు మీకు తెలియ వాడు మాకేం చేసిండో తెలియదు అని ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడితే ప్రభు ఒకటే చెప్తున్నాడు ఇక్కడ ఉపవాసం ఉపమానం చెప్తున్నాడు పద్దెనిమిదో అధ్యాయంలో ఆ పద్ మతై వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఆ ఇక్కడ ఇరవై నుంచి ఉంటది ఉపమానము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై మూడు వచనం దగ్గర నుంచి ఉంటది ఈ ఉపమానం ఏంటంటే మనకు తెలిసిందే ఈ ఉపమానము ఆ ఒక దాసుడికి అప్పు ఇచ్చి ఒక యజమాని అప్పు పదివేల తలాంతులు ఇస్తాడు అప్పు అప్పు తీర్చకపోతే ఆయన బతినిలాడుకుంటాడు ఆ యొక్క ఎవరైతే అప్పు ఉన్నతను ఆ డబ్బులు తీసుకున్న తను బతిని ఆయన ఆ రాజుని అయ్యా నా క్షమించు ఆ డబ్బులు లేవు బతినిలాడుకుంటా రాజులేమంటాడంటే నీ భార్య బిడలను అమ్మేసి నాకు వచ్చి చప్పు తీర్చమంటాడు అప్పుడు ఈయన ఏం చేస్తారంటే చాలా బతినిలాడుకుంటాడు పా కాళ్ళ మీద పడి బతినిలాడుకుంటే బతిలాడుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే సాగిల పడి మొక్ కాబట్టి ఆ దాసుడు అతను ఎదుట సాగిల పడి నా ఎడలో ఓర్చుకునము నీకు అంతయ్యో చెల్లింతునని చెప్పగా ఆ దాసుడు ఆ దాసుని యజయజమానుడు కనికర పడి విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను చూడండి ఇతను ఏం చేస్తాడంటే ఇక కాళ్ళ మీద పడి బతినిలాడుతూ ఉంటాడు బతీలు లాడి బతీలు లాడి బతినిలాడితే ఇంకా అతను ఏం చేస్తాడంటే కనికర పడతాడు తర్లే ఇంకెంత అప్పు అడుగుతున్నాడు ఇంత భయంకరంగా అడుగుతున్నాడు కదా అని చెప్పేసి క్షమించేస్తాడు వాళ్ళ ఆయన అప్పు తీర్చే సరే నీ అప్పు నాకు గట్టక్కర్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి కనికర వదిలేస్తాడు అనమాట పదివేల పదివేలు అప్పు అనమాట పదివేలు పదివేల తలాంతులు పదివేల తలాంతులు అప్పు ఆయన క్షమించేశాడు సో ఇప్పుడేమి ఇక్కడ ఏమైందంటే ఇంక క్షమాపణ దొరికింది క్షమాపణ దొరికి నేను ఏం చేశాడంటే బయటికి వెళ్ళి వేరు తనకి వేరో ఎవరో కథను వంద రూపాయలు అప్పుకుంటాడు వంద తలాంతులు అప్పుంటాడు వంద తలాంతులు అప్పిమని అడిగితే ఆయన ఏం చేస్తాడు సేమ్ ఈయన ఏదైతే చెప్పాడో రీజన్ ఆయన కూడా అదే చెప్తాడు నా దగ్గర అంత లేవు నేను ఇస్తా తర్వాత బతీలు ఆడతాడు అమ్మా బతీలు అన్నప్పుడు ఏ ఏరి ఏ పరిస్థితి నుంచి వచ్చినాడు ఈయన కూడా అదే పరిస్థితి నుంచి వచ్చినాడు కదా ఈయన కూడా అదే రీతి క్షమింపబడే వచ్చినాడు కదా ఈయన ఏం చేయాలప్పుడు సరే మనకు కూడా అంత తగ్గిపోయింది కదా మనకి అప్పు తీర్చేసినాడు కదా మనకు ఆయన పదివేలు తగ్గిపోయినాయి సో అదే రీతి ఈయన ఏ రీతిగా క్షమింపబడ్డాడు అదే రీతిగా ఈయన కూడా క్షమించాలి కదా అదే పరిస్థితి ఈయన ఇంతకుముందు ఏ పరిస్థితులు ఉన్నాడు అదే పరిస్థితిలో ఈయనకి ఎవరైతే అప్పు అప్పు ఉన్నాడో వందతలాంతలు అతను కూడా అదే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాడు ఈయన ఆ ఏం కోరుకున్నాడు క్షమాపణ కోరుకున్నాడు ఆయన రాజు దగ్గర ఆయన దాసు యజమానుడి దగ్గరికి వెళ్ళేసి నా అప్పు జీవించమని బతిలో కానీ అదే పరిస్థితి ఆయన ఉన్న పరిస్థితే వేరే అతనికి వచ్చింది ఆ పరిస్థితి ఆయన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమో ఆయనేమో క్షమాపణ కోరుకున్నాడు బతిలాడాడు సాగిల మొక్కాడు ఇవేవో చేశాడు కానీ అదే పరిస్థితి ఆయనకున్న పరిస్థితే ఇంకొక వస్తే ఈయన ఏం చేశాడంటే అందుకు ఇరవై తొమ్మిది చూస్తే అందుకు వాని తోడిదాసుడు సాగిల నా ఎడల ఓర్చుకొను నీకు చెల్లించదనని వానిని వేడుకొనేను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసల్లో వేయించను చూడండి ఏ రీతిగా అయితే ఈయన అప్పు పొందుకొని బతినిలాడుకొని బయటకు వచ్చిండో అదే రీతిగా ఇది ఈయన లోనే ఇంకో కథను ఉంటే ఆయన ఏం చేశాడు బతి ఆయన కూడా సేమ్ ఆయన సాగి ఈ కూడా సాగిల పడే బతినిలాడాడు అతను కూడా సాగిల పడే బత్తినిలాడాడు బతీలు ఆడినప్పుడు ఈయనం చేశాడంటే క్షమ ఒప్పుకోలేదు ఇచ్చే వరకు అప్పో తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారనమాట క్షమించలే ఈ రీతిగా అయితే పొందుకున్నాను ఆ రీతిగా క్షమించలేదు ఈ విషయము అందరూ చూస్తారు కదా ఈ జరిగేది అందరూ చూసి మళ్ళీ ఎవరైతే పదివేల తలాంతులు ఇచ్చిన ఆ యజమాను దగ్గరికి వెళ్తాది ఆయన ఏం చేస్తాడు మళ్ళీ పిలిపించి నేను ఆయన పిలిపించి అతను ముప్పై వచనంలో ముప్పై మూడు నుంచి నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోడు దాసుని కనికరింపవలసి ఉండేను కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు బాధపరచవానికి అప్పగించాను ఇదిగా చూడండి క్షమింపడు నేను ఏదైతే నిన్ను క్షమించానో అదే రీతిగా క్షమించాలి కదా నీ దాసు నేను నీకు అప్పు తెచ్చేసినా కదా పదివేలు తలాంతులు నువ్వు వంద వంద తలాంతులను అప్పు తెచ్చలేవా అందుకని చెప్పి ఆయన కోపపడి ఏం చేసిందంటే బాధపరచువానికి అప్పగించాడు అనమాట అంటే వాళ్ళు తీసుకొని పోయి జైల్లో వేసి బాధపడడం అంటే కొట్టడమే కదా ఆ రీతిగా అయినా నాచడానికి గునుపోబడ్డాడు కాబట్టి ముప్పై ఐదో చూస్తే మీలో ప్రతి తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలా చూడండి మనం పొందుకున్న క్షమాపణ మనం గట్టిగా పట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలంట క్షమించబడాలా అట్లా నేను క్షమించను అంటే ఈ ఉపమానమే చెప్తుంది మనకి నువ్వు ఏదైతే విత్తుతావో అది గోస్తావు అన్నాడు దేవుడు మన వాక్యం ఉంది నువ్వు ఏ విత్తనం విత్తే ఆ విత్తనమే గోస్తావు నువ్వు మారు విత్తనం విత్తినావా నువ్వు దాని ఫలాలే కోస్తావు అట్లనే నువ్వు క్షమాపణ క్షమించే విత్తనం నువ్వు కోసినావా నువ్వు కూడా క్షమాపణ పొందుకుంటావు నువ్వు విశ్వాసం విత్తనం విత్తినావా విశ్వాసం దగ్గ ఫలాలే నీకు కానీ నువ్వు ఏ రీతిగా అయితే మనం ఏ రీతిగా అయితే ఉంటామో ఏ రీతిగా అయితే మనం పక్కన తట్ల ప్రవర్తిస్తామో అదే ప్రవర్తన మనకి వస్తుంది మనకి తగులుతుంది క్షమింపను నాకు తెలీదు అవ అంటే ఈ రోజు జనాలు మనం క్షమింప ఏ రీతిగా అయితే క్షమించబడుతున్నామో అదే రీతే క్షమించే గుణం లేదు కాబట్టి ఆ క్షమాపణ మన దగ్గర ఉండదు క్షమాపణే లేకపోతే మన పాపాలే క్షమిపబడకపోతే ఎట్లా మనం ఆయన రాకడం వచ్చినప్పుడు మనం ఆయన ఆయన ముందు నిలబడగలుగుతాం మనం నిలబడలేం కదా ఆ ముద్ర అనేది మనకు ఉండాల ఇదో ఇతను క్షమింపబడ్డాడు అని ఆయన గుర్తు పెట్టుకున్నాడు ఆ యజమానుడు అదే రీతిగా చేశాడు ఈయన క్షమించాడని చెప్పి వదిలేశాడు వదిలిపోయిన ఇతను వాళ్ళు క్షమించలేదు క్షమించకపోతే ఏమైంది మళ్ళీ తీసుకొచ్చుకున్నాడు ఇంతకు ముందు ఏదైతే శిక్ష అయితే అతనికి అర్హుడు మనం ఏ విత్తనం అయితే వెతుతామో నువ్వు మనం క్షమింపబడిన మనం అదే రీతిగా మన సహోదరులను క్షమించకపోతే ఆ దాసుడు కూడా అంతే అతన్ని ముందు పడాలి శిక్ష అతనికి బాధపరచడానికి ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ అప్పగించాల కానీ ఆయనకు ఒక అవకాశం ఇచ్చినాడు ఆయన క్షమించి వదిలేస్తే ఈయన ఏ రీతికైతే క్షమాపణ పొందుకున్నాడో అదే రీతిగా బిహేవ్ చేయకుండా వేరే అతను అదే పరిస్థితులు ఉన్నప్పుడు సమన్యాయం చేయలేదు అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం చూపించినాడు కాబట్టి ముందు ఏదైతే శిక్షకు పాత్రుడో ముందైతే ఏ శిక్ష అతను అర్హుడో అదే శిక్ష మళ్ళీ ఆయన తిరిగి పొందుకున్నాడు ఆ మధ్యలో ఏదైతే క్షమాపణ వచ్చిందో దానికి వాల్యూ లేకుండా పోయిందనమాట కాబట్టి మనకి దేవుడు ఆ తొలితర సంఘానికి చెప్పినట్టు ఆ క్రియల్లో ఒక క్రియ క్షమాపణ వాళ్ళ క్రియలు బాగున్నాయని దేవుడు మెచ్చుకుంటున్నాడు నీ క్రియలు నా క్రియలు కూడా బాగున్నాయని మెచ్చుకోవాలంటే మనము క్షమించే వాలమై ఉండాలి మనం క్ష మనం మనం ఏవేవో తప్పులు చేసుంటాం భయంకరమైన పాపాలే చేసుంటాం వాటి అన్నింటినీ దేవుడు ఓర్చుకొని క్షమిస్తున్నాడా క్షమించి మనల్ని ఏం చేస్తున్నాడు పవిత్రుడుగా చేస్తున్నాడు పవిత్రుడైన మనము మనం ఏ రీతికైతే ప్రభువుని వేడుకున్నామో అదే రీతిగా మనల్ని వేరే వాళ్ళు కాబట్టి మనం క్షమించుకుంటూనే పోవాలి మనము క్ష అది క్షమించుకుంటూ మనం పోకపోతే ఇంకా మనం మన హృదయాల్లో కానీ ఏమైనా సరే వాళ్ళ మీద కక్షలు కానీ పగలు కానీ పెట్టుకొని ఉంటే దేవుడు ఏం చేస్తారంట మనకు మునుపటి శిక్ష ఏదైతే మనం అర్హులమో ఆ శిక్ష నువ్వు ఏదైనా చేయి ఆ శిక్షకు నువ్వు పాత్రుడవి అని చెప్తున్నాడు దేవుడు కాబట్టి మనం అదే రీతిగా మనం ప్రయాసం ఉండాలి మనం కలిగి ఉండేది ఏంటంటే మొదటిగా మారు మనసు కలిగి ఉంటాం ఆ మారు మనసు మనం అట్లనే పట్టుకోవాలి మళ్ళీ మళ్ళీ మార్చుకోవడానికి వీల్లేదు మళ్ళీ పాత్ర జీవితానికి వెళ్ళడానికి వీల్లేదు రెండవదిగా మనం కలిగి ఉండేది క్షమాపణ ఆ క్షమాపణని మనం పట్టుకొని ఉండాలంటే మనం కూడా అదే రీతిగా అందరినీ క్షమించుకుంటూ ముందుకు పోవాలి లేదు అంటే మనకు మునుపట్టి శిక్ష మనకి ఏదైతే ఉందో ఆ శిక్షకే మనం పాత్రలం అవుతాం కాబట్టి దేవుడు మన గురించి కూడా అదే రీతిగా సాక్ష్యం పలకాలన్నా నీ క్రియలు నేను ఎరుగుదును నీ అదే రీతిగా మనకి సాక్ష్యం పలకాలన్నా ఏదైతే రెండో నువ్వు నేను వచ్చే వరకు నీ ఆయన తుత సంఘానికి ఏదైతే చెప్పాడో నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమను వాళ్ళ దగ్గర కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టుకొని ఉన్నారు నువ్వు నేను కూడా కలిగి ఉన్నావా లేదా పరీక్షించుకోవాలా నువ్వు మార్మల్స్ పొందుకొని ఉన్నావా అది నీకు ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలా కలిగి ఉన్నావా లేదా పరీక్షించుకోవాలా క్షమాపణ కలిగి ఉన్నావు కానీ ఇప్పుడు ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది ఉందా లేదా అంటే నువ్వు ఫస్ట్ పొందుకున్నావు నువ్వు పొందుకున్నావు దాన్ని నువ్వు కలిగి పట్టుకొని ఉండాలంటే గట్టిగా పట్టుకోవాలంటే నువ్వు కలిగి ఉంది క్షమాపణ నువ్వు కలిగి ఉన్నావు దాన్ని నువ్వు గట్టిగా దాన్ని పట్టుకోవాలంటే నువ్వు ఏం చేయాలా అది అనేకుల్ని నువ్వు ఎవరైతే నీ పట్ల కూడా తప్పు చేసుకుంటారో వాళ్ళందరినీ క్షమించుకుంటూనే పోవాలా ఎందుకంటే ఇది ఆయన రాకడ సమయం కదా ఆయన రాకడ దగ్గర అతి సమీపంగా ఉంది కదా ఎన్నో మనం చూస్తున్నాం ఆయన ఆయన మనం చూస్తూ ఉన్నాం ఏ క్షణం వస్తుందో తెలియదు దొంగ వల్లే సడన్ గా వచ్చి ఏదంటే నువ్వు అప్పుడప్పుడు ఎత్తుక్కుంటే దొరుకుతాయా దొరకవు కదా ఎవరు ఎవరు కాన్ర టైంలో ఎవరు గుర్తెరగిన టైంలో వస్తా ఉన్నాడు అండ్ అంతా నార్మల్గా ఉన్నట్టే ఉంటుంది కానీ కొన్ని సైన్స్ అయితే చెప్పినాడు ఆ సైన్స్ అనేవి మనం ముందు కళ్ళ ముందు నెరవేరుతా ఉన్నాయి అవి ఇంకా జరుగుతాయి జాగ నువ్వు తర్వాత ఈ సార్థిక సంఘానికి చదువుతాడు నువ్వు జాగ్రత్త జాగరూకుడ ఉండకపోతే నేను దొంగ వల్లే వస్తాను ఎప్పుడు వచ్చి నీ మీద పడతానో నీకు తెలియనే తెలియదు అంటున్నాను కాబట్టి మనం కలిగి ఈ రెండు కలిగి మిగతా ఇంకా చాలా ఉన్నాయి మనం ఏం కలుగుతాం అనేది అది తర్వాత తర్వాత చూద్దాం ఈ రోజు అయితే ఈ రెండు గురించి మాట్లాడుతున్నాం మారు మనసు పొందుకోనున్న మనం మళ్ళీ మళ్ళీ మారు మనసు పొందు మళ్ళీ మళ్ళీ ఒక్కసారే మారు మనసు పొందుకోవాలా తర్వాత తర్వాత మారు మనసు అనేది ఉండదు నువ్వు మళ్ళీ మళ్ళీ మారు మనసు పొందుకుంటా అంటే అది వాల్యూడ్ వాల్యూడ్ పాయింట్ కాదు అదే రీతిగా నువ్వు కలిగి క్షమాపణ కనుక నువ్వు పక్కన నేను క్షమించకపోతే దాన్ని అట్లనే పట్టుకోలేవు ఆయన ఏ టైంలో వస్తాడో మనకు తెలియదు అప్పుడు నిన్ను అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్పలేవు నువ్వు ఏ మొదటికిలో నువ్వు ఏ శిక్షకైతే పాత్రుడో అదే శిక్షనికి మళ్ళీ విధించబడుతుంది మనకి కాబట్టి మనం ఈ రెండు కలిగి పట్టుకొని జీవించాలి ఆయన వచ్చే వరకు మన టైం ఉన్నంత వరకు అవి నిలబడాలని ఆయన పట్టుకోవాలని మనకి చెప్తున్నాడు ఎట్లా పట్టుకోవాలని చూపిస్తున్నాడు కాబట్టి మనం ఆ రీతిగానే జాగ్రత్తగా ముందుకు పోవాలా దేవునికి వాక్యం దీవించింది కాకుండా దేనికి ప్రార్థన పరిశుద్ధిడా ప్రేమ గల దేవ చేయము గల తండ్రి నీకు వందనాలు ప్రాభ సర్వోన్నతుడా సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మీకు వేలాది వందనాలు తండ్రి మీకే స్థుతులు స్తోత్రంలో ప్రాభ ఇక తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభానైనా మీకు వాక్యం మీరు ఇచ్చిన ధనతను మీకు వేలాది వందనాలు ప్రభావ అవును తండ్రి ప్రాభ అ త్వత సాంగాన్ని ప్రభావ నా తండ్రి మీరు ఎంతగానో అభినందించినారు ప్రభా తండ్రి వాళ్ళ క్రియలను మెచ్చుకున్నారు వాళ్ళ ప్రేమను మెచ్చుకున్నారు వాళ్ళ విశ్వాసాన్ని మెచ్చుకున్నారు వాళ్ళ యొక్క పరిచర్యని సహనాన్ని కూడా మెచ్చుకున్నారు ప్రభావ నా మీరు వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా పట్టుకోమని విన్నారు ప్రాభ నా తండ్రి వారికి ఇచ్చినారు ప్రాభ నా తండ్రి ఆజ్ఞల ప్రాభ మేము మా జీవితంలో పాటించాలో ప్రాభ ఈ రోజు మేము ఏం పట్టుకొని వెళ్మంటే ప్రాబ్బ నా తండ్రి ఈ సంబంధాలే చెప్తాం ప్రభావ తక్కువ నాడితే కానీ ప్రాభ కానీ మీరు ఇచ్చిన మాకు వేరేవరన్నాయి నా తండ్రి ఆయన మాకున్న మారు మనసు మేము అట్లనే పట్టుకోవాలో ప్రాభ ఈ లోకపు నా తండ్రి వస్తువులు కానీ వీటి మీద మాకు హృదయం ఉండడానికి లేదు లేదు ప్రాబ్ నా తండ్రి మీ కొరకైనా తండ్రి మేము తండ్రి మేము జీవించాలా ప్రభావ నా తండ్రి మీరు మీ కొరకైనా తండ్రి మేము అవన్నీ పట్టుకొని ఉండాలా ప్రభావ నాన్న మారు మనసు మేము కలిగి కలిగి జీవించాలా ప్రభావ అదే రీతి మేము ఏదైతే క్షమాపణ తండ్రి మీ నుంచి మేము పొందుకున్నాము మా పాపాల నిమిత్తం ప్రభావ దాన్ని మేము జాగ్రత్తగా పట్టుకొని ఉండాలా ప్రభావ ఆ క్షమాపణ లేకపోతే ప్రాభ నైనా మాకు మీ రాజ్యంలో ఎంట్రీ ఉండదు ప్రభావ నా మీ రాజ్యంలోకి మమ్మల్ని అనుమతించారు ప్రభావ కాబట్టి నా తండ్రి మీరు ఏ క్షణం వస్తారో మాకు తెలియదు ప్రభావ నా తండ్రి మా టైం ఏ క్షణం ముగుస్తుందో మాకు తెలియదు ప్రభావ కాబట్టి ప్రభావ నా తండ్రి మేము జాగ్రత్తగా ఉండాలా మేము పరీక్షించుకోవాలా ఎల్లప్పుడు ప్రభావం మేము జాగ్రత్తగా జీవించాలా బట్ మేము మేము కలిగి ఉన్నవన్నీ మేము పట్టుకొని ఉన్నామా అవి ఏం కలిగి ఉన్నాం అనేది కూడా మేము జాగ్రత్త పరిశీలించుకోవాలా ప్రాబ్బ మీరు ఆకడుకున్న తండ్రి మేము వచ్చినప్పుడు ప్రాభ మీరు అధికారం ఇస్తున్నారు ప్రాబ్ కాబట్టి మేము ఇవన్నీ కలిగిన నా తండ్రి మీరిచ్చి గొప్ప బహుమానాన్ని మేము పొందుకొని జీవించడం సహాయం దయచేయండి ప్రభావ మీకే వేలాది వందనాలు తండ్రి ఏదైనా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభావ మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రాభ నా తండ్రి వైరస్ బాధ్యతలు అందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రాబ్ అయినా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయి ప్రాభ మీరే సహాయం దయచేయండి ప్రాభ నా తండ్రి మీరేనైనా నా తండ్రి కేసును తగ్గించుకొని వేడుకుంటున్నాం ప్రాబ్బ నా తండ్రి అయినా జనులకు అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాం ప్రభావ ప్రతి ఒక్కరు మారుమనిస్ పొందుటకు సహాయం దాయిచ్చేయండి ప్రభావ నా తండ్రి ప్రతి ఒక్కరైనా మీ మార్గంలోకి వచ్చటకు సహాయం దాయిచ్చేయండి ప్రాబ్బ నా తండ్రి మీరే కృప చూపించండి కనికరం చూపించండి ప్రాబ్బ ఏస మీకు వేలాది వందనాల తండ్రి మీకే కోట్లాది కృతజ్ఞత స్తోతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభావ నా తండ్రి ఇదిగా తండ్రి ఎవరైతే నా తండ్రి ఆ వైరస్ వారిని పడుతున్నారో ఇంకా స్వస్థత వారందరినీ మీరు స్వస్థపచ్చండి తండ్రి ఐసీయూలో వెంటిలేటర్ ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి మరణించిన ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి ప్రభావ వారి జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి వారికి మీరేనైనా తోడయ్యండి ప్రభావ మీరేమన్నా తండ్రి వారికి ఆదరించినైనా మీ యొక్క మార్గంలోకి నడిపించండి ప్రభు నా తండ్రి వ్యాక్సిన్లను గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ వ్యాక్సిన్లు వేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు నైనా ఆ తండ్రి ప్రభా ఈ లోకం మీద వాటి మీద ఆధారపడి ఉన్నారు నా తండ్రి వాటి వల్ల ఏ ఉపయోగం లేదని ప్రభావ మీకు చూకొచ్చినాడు ప్రభా కానీ దాని దుష్ప్రభావాల ప్రభావం ఎవరి మీద పడకుండా మీరు సహాయం తెచ్చండి ప్రాభ నా తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థత పడాలా ప్రభావ ఆశ్రయించాల ప్రభావ తండ్రి ఈ లోకంలో ఏది ఆశ్రయించా మమ్మల్ని కాపాడలేదు ప్రభా కానీ మిమ్మల్ని ఆశ్రయిస్తే మమ్మల్ని మేము కాపాడబడతాం ప్రభావ మేము జీవించగలుగుతాం ప్రభా జ్ఞానం ప్రభావ అందరికీ దయచేయండి ప్రతి ఒక్కరిని నడిపించి మనం తండ్రి నేను ప్రభా పేరులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మేము ప్రభావం సిస్టర్స్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరికి మీరు తోడే ప్రభా ప్రతి ఒక్కరి నా తండ్రి మీరే నూతనంగా అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభావ వారికి ఏదైతే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరం తీర్చండి తండ్రి నైనా ప్రతి విషయంలో ప్రభా మీరే శాంతి సమాధానం దయచండి ప్రభా ప్రతి చోట మీరే తోడుగుండి విజయం దయచండి ప్రభావ ఎటువంటి నన్ను మీ వ్యక్తిరకమైన కార్యాలకు పాల్పడుతుంది వీళ్ళు ప్రభా సమస్తమైన స్పీడ్ నుంచి ప్రతి ఒక్క శోదల నుంచి విడుదల దయచేసి ప్రభావ ప్రతి ఒక్కరిని మీ నామానికి మహిమకరంగా వాడుకోమని నాకండ్రి నేను మీరు ఇచ్చిన ఆత్మఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రభావ మీరు ఇచ్చిన ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కలిగి జీవించి కృప దయచేయమని మీకే వేలాది వంద నాలుగు శృతులు స్తోత్రము చెల్లిస్తున్నాను అజినడ నేసు క్రీస్తు పరిశుద్ధ నమోని ప్రాధ్యత సమర్పిస్తున్నాను అంత్రి ఆ మేన్ ఓకే బృదర్ పరలోకమందున్న తండ్రి ఎస్య్య నీకు వందనాలు నితులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడిని కృపలో భద్రపరుచుకొని దినం సజీవ లెక్కలో ఉంచుకొని తండ్రి నాయన నీతో గడిపే భాగ్యం నీ స్వరం వినే ధన్యత భాగ్యులుగాను యోగ్యులుగాను ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణప్రీడ నీకే వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగునుగాక హలలియా తండ్రి ప్రభా తండ్రి అవును ప్రభా నాయనా తండ్రి మేము కూడా ఎదుటివారి పట్ల క్షమించాలా ఎదుటివారి పట్ల అట్లా ప్రేమ చూపించాలా ఒకప్పుడు మేము మారు మనసు పొందక ముందు అలాంటివి కలిగి ఉన్నాం ఎప్పుడైతే నీ రక్తంలో కడగబడిన తర్వాత ప్రభ నాయన మేము కూడా నాయన నీ నుంచి క్షమాపణ పొందినాం కాబట్టి అందరిలో క్షమించాలా ప్రభ కాబట్టి అట్టి హృదయం మాకు దయచేయి ప్రభ అట్టి విధంగానే మేము ముందుకు పోవాలా అలాగే ప్రభా తండ్రి గొప్ప దేవ వాక్యం నీ స్వరం వినిపించినందుకు నీకు వందనాలు అలాగే ఈ యొక్క కూడా మీరు దీవించి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఆత్మీయ సత్యాలు కూడా బయలుపరచమని కుటుంబం శాంతి సమాధానం ఈ వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రభాన వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధ్యత పట్ల మీ ప్రేమ జాలి దయా కనిక్రమ కృప చూపించి ఆ కలవరిశిలో మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థపరచండి అలాగే ప్రభావ ఆయన తండ్రి మంది సేవకులు నింద్ర నిందించినారు వాళ్ళ కుటుంబాల్లో కాపల మీరు లేవనెత్తండి ఆయన వాళ్ళకి మీరే ఆదరణ దండి భార్యన భర్తలు ఉన్న పిల్లలు కోల్పోయిన వాళ్ళకి మీరే తల్లిదండ్రి తోడండి అలాగే మెర్సిస్టు వాళ్ళ అమ్మగారు యొక్క రుతు అభిబ అమ్మగారిని మీరు ముట్టి తాకి ఆమెకున్న నాయన బీపీని నార్మల్ చేయండి షుగర్ ని నార్మల్ చేయండి ఏదైతే ఐ ప్రాబ్లంతో సాఫ్ అవుతుందో యేసు క్రీస్తు పరిశుద్ధనామంలో ఆమెకి స్వస్థత కలుగునుగాక నాయన తండ్రి ఆరాధనలో పాల్గొన్న బ్రదర్ సిస్టర్కి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాలం స్వయం నీ స్వరం వినిపించి భాగ్యులుగా ధనవంతులుగా యోగ్యులుగా చేసినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ నీకే స్థుతులు చెల్లిస్తూ నీకే సమస్త మహిమా ఘనతా ప్రభావములు యుగములు చెల్లిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె ప్రేమగల మా కప్తండి పరశు దేవ మీ మిదా మీ కృప మీరే మాకు తోడైంటున్నారు రేసయ ప్రభా నాయన రక్షక ఈ మధ్యాహ్న కాల మందు ఒక చిన్న మందగా కూడుకుని ప్రభ మే మిమ్మల్ని ఆరాధించుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందన లేసయ ప్రభ మేమితరులను క్షమించి ప్రభ మా లైఫ్ లో ముందు అనుగ్రహించండి సయ అలాగే ప్రభ మేము ప్రభ నలుగురికి మా క్రియల ద్వారా మా విశ్వాసాన్ని నిరూపించలాగా అనుగ్రహించండి సే మా రాకపోకల ఎందు ప్రభ జాబ్స్ ఎవరు చేస్తున్నారు వారికి మీరే తోనిడగా ఉండండి సార్ మీరు ఉద్యోగుల కోసం ప్రే మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి సార్ అనాథల కోసం మీరు ఆశ్రయాల కోసం ఆ భాగ్యుల కోసం ప్రే చేసినా ఈస నయనా రక్షక మా అమ్మ గురించి ప్రే చేస్తున్నాం ఈస ఆమె బ్లాక్ ని మీరే కట్టండి ఈసై ఆమె మదర్కి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అదే మీరు స్టాప్ చేయండి సై ప్రభ నాయనా రక్షక బీపీ లెవెల్స్ అంతా నార్మల్గా అవులాగ్న అనుగ్రహించండి సైఎ వందనాలేస ప్రభ కొన్నిసార్లు బైబిల్ కూడా చదవలేని పరిస్థితి సార్ ప్రభ ఆ తనకైతే బైబిల్ చదువుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటుంది సార్ ప్రభ మీరు కర్ణించండి సార్ కాపాడండి సార్ ఎసఐనాయన రక్షక గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సార్ దీవులను అనుగ్రహించండి సార్ కోవిడ్ కేసెస్ ని తెలంగాణలో అయితే తగ్గి ఉన్నాయి కానీ ప్రభ ఇంకా కొన్ని కేరళ అటువంటి రాష్ట్రాలలో ప్రభా ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి సార్ ఎసఐనాయన రక్షక కోవిడ్ వైరస్ గద్దించండి సార్ చైనాలో అయితే ఫ్లడ్స్ తో ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నారేసా వారిని కాపాడండియా అందరినీ మీరే కాచి కాపాడి ఆశ్వదిస్తారని ఈ కొద్ది విన్న పండు క్రీస్తు నామం పేద పాపని వినయంగా వేడుకుండా పరిశీల గొప్ప దేవ సర్వశక్తి మంతడానికి వందలేసయ్యా అబ్రహాలో గొప్ప దేవ కృపా మేడానికి వన్నాలేసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపరచుకున్నారనైనా మీ కృప వెంబడి కృప అనుగరించిన ఈ మధ్యకాల సమయంలో మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారైనా మీ యొక్క స్వరమైన దీన్ని మాకు ఇచ్చినారు కానీ నీకు అన్నాలిస్తా నీకునైనా నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకున్నారైనా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహాశ్వరం యుగంలో నీకే కలుగు రాక హాలీయ వాక్యంధర నిర్మాతలు మాట్లాడిన ప్రభావ నీకు అన్నాలిస్తే ప్రభావ ఓ ప్రభావం కలిగింది మీ ఇచ్చిన ఎంతో గొప్ప రక్షణ ప్రభావం అది మీ అది కలిగి ప్రభా చివరి వరకు ప్రభావ అది గట్టిగా పట్టుకొని ఉండాలా ప్రభావ ఎందుకంటే ప్రభావ అనేకులు పోగొట్టుకుంటున్నారు ప్రభావ రక్షణ అయినా ప్రసత్వంలో పడిపోతున్నారు పాపంలో పడిపోతున్నారనైనా అయినా వేసు ప్రభా తన బిడలను క్షమించండి మీకు కనికరిని చూపించి ఆ బిడలు లేవనెత్త ప్రభావ తిరిగి మీకు నూతనమైన మార్గంలో నడిపించండి ప్రభావ మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రాభ మీ క్రియలు మేము చేయాలా ప్రభావ ఆయన మీరు మాకు ఏం పనులు అప్ప చెప్పినారు ఏమి విషయాలు మీరు మాకు ఆజ్ఞాపించిన వాటి అన్నింటినీ ప్రభావం గట్టిగా పట్టుకొని అట్ అన్నింటినీ మనుషులకు ప్రకటించాలా బానిసత్తలో ఉన్న వాళ్ళ సెలవులో ఉన్న వాళ్ళందరినీ ప్రభావించాలా ఓ ప్రభావ తండ్రి ఎవరైతే మీరు పాప బాబా గొప్ప దేవా నీకు వండాలా సీక్రెట్ అనేక పర్యాల నుంచి ఆయన నీకు ప్రతి ఒక్కరు ప్రభావ హృదయపూర్వకంగా క్షమించనీడలా ఓ ప్రభావ తండ్రి అది కాదని చెప్తున్నారు బాబా కానీ మనుషులు పై పైన క్షమిస్తున్నారు కానీ హృదయపూర్వకంగా క్షమిస్తలేదు కింద ఉంది ప్రభావ చివరి వార్త్యనైనా కాబట్టి హృదయపూర్వకంగా క్షమించే గొప్ప దేవుడు అయినా కానీ ప్రభావ మమ్మల్ని అందరినీ క్షమించినారు ఒకప్పుడు పాపలు ఉన్న వాళ్ళు ఏం కూడా ప్రభావ మా ఎదుటి వాళ్ళ పట్ల సహోదరుల పట్ల మమ్మల్ని దేశించే వారి పట్ల ఓ ప్రభావం ఎక్కడికపోయినా కానీ ప్రభావ ఆయన వాళ్ళు మీ హృదయపూర్వకంగా క్షమించాల ప్రభా అలాంటి గుణగానం అనేకులు మీరు చుట్టపరచాల ప్రభావ అలాంటి సేవలు చేస్తే నడిపించాను ప్రభా నేను నూతనమైన అభిషేకం మాకు అందరికీ గురించి కావాల్సిన వాటిని మీద మాట్లాడడం మీకు వన్ అనేసా మీరు ఆకపోతుంది ప్రాభావం మీరు సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాల ప్రభావానికి సేవా జీతంలో అర్పించండి చంద్రశేఖర ముట్టని ప్రవాహాలకు మంచి ఆరోగ్యం దైచండి మీ పరలోక జ్ఞానం చేత ఇంకా నింపండి మీ సముచితమైన జ్ఞానం చేత నింపని ప్రభావం ఇంకా అనేక మంది విషయాలు అందరూ బయలుపరచండి మంచి ఆరోగ్యం దయించండి కుటుంబీకులు అందరి ప్రభావం మీరు మీ యొక్క రెక్కల కింద భద్రపరచుకున్న ప్రభావ వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడండి దగ్గర నుంచి టెక్నికల్ జీవించండి ఆశ్రయించి నూతనగా అభిషేకించి మీరు గొప్ప సాక్షిని పెట్టుకుని మంచి ఆర్యం ఇచ్చండి అన్న ఉద్యోగ స్థలాలలో ప్రతి బ్రదర్స్ ఇస్తారు మీరు ఆశ్రయించండి నూతనగా అభిషేకించి మీకొక పెట్టుకోండి నా దేవన్న ప్రభావం మీరు అక్కడ పొరుగులు ప్రభావ మాకు మీ మైమ కొరకు మేము వాడుకోవాల ప్రభావ విజృంభించి ప్రభావ మీ స్వాతిని ప్రకటించేలాగానే సాయపడిన ప్రతి ఒక్క బిడుగు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి వైరస్ బాధితులందరినీ స్వస్థపరచండి ఆ కలుసులో మీరు పొందిన గాయల స్వస్థ పొందిన ప్రభావ ప్రతి బిడుగు సంపూర్ణ స్వచ్ఛత కలుగుని కాక ఏ కాపాడమని ప్రాదిష్టమైన ప్రాధిష్టమైన మీరు ప్రాధిష్టమైన బిడలి కాకని ప్రభావ మీరు రక్తాన్ని ప్రోక్షింపచ్చేయండి అయిలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ వేసినా దర్దిస్తున్నాను విడిచిపెట్టుకో ప్రతి అనారోగ్యాన్ని స్ట్రగ్లింగ్ చేస్తున్న ప్రతి అనారోగ్యాన్ని ఏసు క్రీస్తున్న గద్దిస్తాను విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభావ రక్షణ పండింది ప్రభావ మీరు రక్తాన్ని ప్రోక్షిపొచ్చేది ప్రభావ బ్లీడింగ్ ఏసు ఆగిపోవాలి ఏసు క్రీస్తున్న బ్లీడింగ్ ఆగిపో ఏసు క్రీస్తున్న బాడీకి సంపూర్ణ రెజిటరేషన్ కలుగునుగాక ఏసు క్రీస్తున్నా స్వస్థత కలుగునుగాక ఏసు క్రీస్తున్నామమున హలగియ ప్రభావ మీరే స్వస్థ పచ్చడి మహిమనందమి ఏ అనారోగ్యంతో సఫరంగా ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని గదిస్తాను ఏసుక్రీస్తున్నాను ఇప్పుడే విడిచిపెట్టుకోమని కారణం ఇస్తున్న ప్రభావిడ పూర్ణ స్వస్థత కలుగును కాక ైనా మీరే స్వస్థపరిచని మహిమలందండి చిరుకు ప్రభావస్తు కుటుంబకులు అందరినీ ప్రభాసంలో నడిపించని బలపరచండి చిరుకు మంచి జాబ్ అని గురించి మీ శాసన పెట్టుకొని ఆయన మీరు ఆకటి తొలుగుంది అభిషేకించండి తన కుటుంబీకులందరినీ రక్తం ముందు సత్యంలో రావాలా ఓ ప్రభావ మీరు ఆఖరికి సిద్ధపడాలా చిరుని అభిషేకించి మీరు వాడుకోండి ఓ ప్రభావ మీరు ఆకటి తొలుగుంది ప్రభా సిద్ధపడాలా అనేకలు సిద్ధపరచాలా సేవలు నడిపించి ప్రతి మీ కొరకు శాసన పెట్టుకోమని మీరు ఆకు మమ్మల్ని సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసుక్రీస్తు పరిషత్ అన్నామవున ప్రార్థించున్నాం తండ్రి ఆ మన ప్రభుక్రీస్ యొక్క కృప కనికరము సమాధానము నడిపింది మన కుటుంబాలకి గురులోని ప్రతి ఒక్కరికి అదే రీతిగా ఎవరైతే నిరాశ్రయాలుగున్నారో ప్రతి ఒక్కరికి సదాకాలం చూడరాజు రేపు నాది నాదే ఉందాలే మండే తీసుకుంటాను మండే మీ పేరే పెడతాను ఇంకోటి మండే నేను షెడ్యూల్ చేసినప్పుడు ఒక డిస్కషన్ కాల్ కట్ చేసి మండే రోజు డిస్కషన్ షెడ్యూల్ చేసినప్పుడు ఒక దినం పెడతాను ఒక దినం ఈ వీక్ మీకు ఇవాళ మీరు చెప్తామన్నా కూడా అవును అది మాకు మండే రోజు అన్నది ఉంటది కదా ఆ ప్లేస్ లో మీది పెడతాను ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో మండే ఒక వీక్ లో మధ్యాహ్నం పోతే అది అది నేను పెడతా ఏ రోజు అనేది పెడతా వారానికి ఒక రోజు అంటే ఒక డేటా నేం లేదు నెక్స్ట్ వీక్ బుధవారం ఉంటే నెక్స్ట్ ఆ తర్వాత గురువారం మధ్యలో సోమవారం అట్లా మారిపోతా ఉంటది మీ కూడా సాటర్డే పెట్టండి ఎందుకంటే సాటర్డే కూడా మీకు అందరూ ఫ్రీగా ఉంటారు కదా సాటర్డే ఉంటారు అట్లా డేట్లు అంటూ ఏం లేదు సాటర్డే అని రోజులు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు అన్న సోమవారం వచ్చింది వారం నెక్స్ట్ సోమవారం నీది వస్తుంది ఇంకో రోజు నాది వస్తుంది అట్లా మారిపోతా ఉంటాయి ఒకరే ఇట్లా అట్లా ఏమి అందరూ కవర్ అయిపోతుంది అదే డిస్కర్షన్ సాటర్డే పెట్టుకుంటే బెస్ట్ బెస్ట్ కదా చాలా మంది ఫ్రీగా ఉంటారు కదా కొంతమంది జాయిన్ అవుతారు అట్లా డిస్కషన్ మాత్రం అన్నతాడు అన్నను అడిగి అన్న ఏం చదువుతాడు అడిగి చెప్తాను మిగతాయి మాత్రం రోల్స్ మారిపోతా ఉంటాయనమాట ఒక రోజు నీకు సోమవారం వస్తుంది ఒకరోజు నాకు మంగళవారం వస్తుంది నాకు ఒక రోజు సోమవారం అట్లా ఒక ఆర్డర్ అంటూ ఏం లేదు కానీ వీక్లీ మొత్తానికి కవర్ అయిపోతుంది రాకుండా ఉండకూడదని సరే ఓకే